కీర్తన సంఖ్య మూడు వందల పదిహేడు పెరిగి పెద్దగాను మరిపిన్నవాడగాను ఇరవుగనే బుద్దెరిగడిదెప్పుడు కంకిగ బహు నరకంబులు చొచ్చితిని ఇంకా భయమది ఎరుగను జంకెనలనే పలుచదువులు చదివితి మంకుతనంబిది మానదు తియ్యకడుపెను దేహాలుమోచితిని అయ్యో ఇంకా నలయను నెయ్యపు హేయము నిత్సలు కడిగెద చీయని రోయను సిగ్గూబడను ధర్మము సేసితి దానము శేసి కర్మము లింకా గడపను అర్మిలి శ్రీవెంకటాధిప నీ కృప నిర్మలమైతిని నేనిప్పుడు